ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ లో ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభావ యేసు పరిశుద్ధ నామంలో మన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు సిస్టర్ ప్రైజ్ లో ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ ప్రేమల దేవా కృపల తండ్రి దేవ యేసు ప్రభా ఇక్కడ వందనాలు కృతజ్ఞతా స్తోత్ర స్తోత హళలియ రజ పరిషుద్ధ రర్వ శక్తి మంతుల సర్వాధికారినికి వందనాలు ప్రభా దేవా ప్రభా పొద నుంచి కూడా ప్రభా ఈ యొక్క టైం కూడా ప్రభా మీరు మమ్మీ కాపాడుతున్నా అన్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందన తండ్రి యొక్క సమన్యుత ప్రభావ ప్రార్థిస్తున్న కదండి నొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దండి నీ యొక్క మా మధ్యలో ఉంచండి నీకే వందనలు ప్రభా దేవా ప్రభా మా ప్రతి పాపము శాపము ఏ సెస్ ఒక రక్తం ప్రతి బిడని సన్నిధికి రావాల్సిందే ప్రభా ఏసా ప్రతి బిడని కృపలో జ్ఞాపకం చేసుకునే తండ్రి దేవా ఇచ్చి ప్రభా అందరికి కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి రావాల్సిన ప్రభా ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీలెదు ప్రభా దేవాచు ప్రభా నీ యొక్క సన్నిధి ప్రభా మన గడుపుతే ప్రభా వైదినంలో కంటే శ్రేష్టమైన నో ప్రభా నీకు వందనాలు ప్రభా ఏసా నీకే కృతజ్ఞతలు తండ్రి లేదా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభా దాన్ని నీకు వందనాలు ప్రభా లే మా కొరకు ప్రభా ఈ లోకానికి రానయ్యు గొప్ప దేవానికి వందనాలు ప్రభా మా కొరకు ప్రభ స్థలం సిద్ధపరిచినందుకు నీకు వందనాలి ప్రభా మా అందరినీ కూడా ప్రభాని యొక్క పరిశుద్ధతో ముద్రించుకున్నందుకు నీకు వందన అవుతుంది దేవాయసు ప్రభ ఇంకెంత మంది ఎత్తులో ప్రభాని పరిశుద్ధతతో ప్రభా ముద్రింపబడని వారు ఉంటే ప్రభా పని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు కూడా నీ సన్నదికి రావాలా వాళ్ళు కూడా ప్రభ సీ చేయబడాలా ప్రభా వేసే మరి ప్రతి బిడ్డ నీ నీకే స్తోత్రము నీకే వందరవుతుంది దేవాయసు ప్రభ మరి మీరే ప్రభా ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవ లోకంలో ఇక్కడ చూసిన గలిబిలి ఆ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మమ్మల్ని దినదిన ఎవ్రీడే కూడా ప్రభ కాపాడుతున్నారు దాన్ని బట్టి ఎక్కువ అందనాలి దేవా ఏసయ్య మరి ప్రతి బిడ్డతో మీరు దర్శించండి మాట్లాడండి ప్రతి కుటుంబం శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రతి కుటుంబము ని సన్నిధిలో ఉండాల్సిందే ప్రభా ప్రతి వారికి ప్రభా మీతోడే నడిపించని పాటల ద్వారా మయమ పొందని వాకు మీరు మాతో మాట్లాడకండి మరి నీ పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని దేవాయస మర ఆదివంతం కృ మీరే తోడై నడిపిస్తారని యేసు క్రిస్తు నామంలో ప్రార్థించడానికి వేరుకుండి నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుషు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూని వీరుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుషు పెంచుము నా ప్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సమసరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కళలనే వెంబడించుచుంటివి ఫలాలు లేని వృక్షము వల దిగిపోతీ నాడు కూలిపోదును ఎరుగకుందిని నమర నరోదనా మో ప్రభు మరల నన్ను నూతనము శ్రీగురువేయని నమర నరోదనా అలకించు మో ప్రభు రల నూతనము చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు దేవాయి భువిని తీరుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుషు పెంచుము న్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము న్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ని పిలుపు నేను మరచితి నరుగులోనే నసితి నార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత మెటులను భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము ని పిలుపు నేను మరచితి నా పరుగులోని నల్ల స్థితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చను నాంత మెటులనున్నదో పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నబ్రతు కుమార్చుము మార్చుము యశుని చేతికి ఇక లుంగి పోరును విశేషము గరిపించుము నశేషీవితం యసుని చేతికి ంగిపోదును విశేషముగ చూపించుము నశేషీవితం నబ్రతుకు దినములు నేర్పుము దేవాయ విని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము యుషు పెంచుము న్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము న బ్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి నా ఆశలు నా కళలనే వెంబడించు చుంటిని ఫలాలు లేనివృత్యము వల ఎదిగిపోతిని ఎన్నాడు కూలిపోదును ఎరుగకుంటిని నమరణ రోదనా అలకించుమో ప్రభు మరల నన్నముతనము చిగురు నా మరణ అలకించు మో ప్రభువు మరల నన్ను నూతనము చిగురువేయని న్రతుకు దినములు లెక్కింపనేర్పుము దివాయి భు విని వీరు గడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము అలా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ లాడ్ అన్నా థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న రేణుక సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ మీరు వాక్యంలో నడిపించండి సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తాం రోజా మహిమగల తండ్రి నీకే వందనాలు రజా బ్రమీసోబుల గొప్ప దేవానికి వందనాలు రజా ఏసు ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా నా రజా మా అందరిని సరిచేయండి ప్రభా నీరాకడ బహు సమీపం ఉంది తండ్రి ప్రభా మేము సిద్ధపడాల ప్రభా నీ వాక్యానుసారంగా జీవించి నా ప్రభా నీకే వందనాలు రజా నీ జీవ గ్రంథంలో మా అందరి పేర్లుటకు నువ్వు మమ్మల్ని సిద్ధపరిచి నా ప్రభా నీ నామానికి మేము తెచ్చుకు మని ఏసునామ నడుచున్నాను తండ్రి మెయిన్ సిస్టర్ నా వాయిస్ వినపడుతుందా సిస్టర్ వినిపిస్తుంది సిస్టర్ వినపడుతుందా మొదటి తిమోతి మొదటి తిమోతి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పది పదకొండు పన్నెండు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుళ్లకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొచ్చుకొని ఇక్కడ ఏమంటాడు పాల్ భక్తుడు ఏమంటాడు ఎందుకనగా ధనాపేక్ష సమస్త సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష ధనాపేక్ష అంటే మన అందరికీ తెలుసు ధనముంటేనే మనము ప్రతిరోజు మన జీవితాన్ని ముందుకు సాగొచ్చు ధనముంటేనే మనం అన్ని దాంతో కొనుక్కొని మనం అన్ని చేసుకోవచ్చు ధనం వల్లనే అయితే ధన్ ఉండాలి ఇక్కడ ఏమంటుండ్రు ధన అపేక్ష అంటే ధన అపేక్ష అంటే మనం ఉన్న దానికంటే దేవుడు మనకు సరిపోయినంత మట్టుకు ఇచ్చిన దానికంటే మనం ఇంకా ధనం సంపారీయాల సంపారీయాల అని ఒక తాపత్రయపడతాం అనమాట అందరి లోకంలో ప్రతి ఒక్కరూ ధనం గురించే పొద్దున లేచి ప్రొద్దున లేచి సాయంత్రం అయ్యే వరకు ధనం గురించే ఎట్లా సంపారేలా ఏ మార్గం సంపార్యేలా అని వాళ్ళు ఆలోచన చేస్తా ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే పౌరు భక్తం ద్వారా ధన అపేక్ష మూలము ధనం ఉండాలా కానీ దాని విషయంలో మనము ఎక్కువ ఆసక్తి కలిగి దానికే సమయాన్ని కేటాయిస్తే అది ఏం చేసేదంత మనకు కీడుకు కారణమవుతుందంట కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోతారంట ఆ ధనం గురించి ధనం వెనుక పరిగెత్తుకుంటూ కొంతమంది విశ్వాసులు కూడా విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతోటి వాళ్ళని వాళ్ళు నిరాశ పరుచుకుంటారనమాట అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ధనాపేక్ష ధనాపేక్ష ధనం గురించి మనం పరిగెత్తకూడదు ధనం సంపాదించాలి కానీ ధనం గురించి అంతగా పరిగెత్తుకొని మనం కీడు కీడుకు మూలం కాకూడదు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు ఇక్కడ పౌల్ భక్తుడు చెప్తుండ అందులో పదకొండ వచనంలో కూడా ఏమంటుండే దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాతికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు మనకి హెచ్చరిస్తుడు పౌరు భక్తుల ద్వారా హెచ్చరిస్తూ ఇక్కడ ఏమంటుడు దైవజనుడా అంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను ప్రకటించు బిడలారా మీరేమంటుడు నీవైతే వీటిని విసర్జించి అయితే మనం ఏం చేస్తున్నామంట మనం దేవుని భక్తులము దేవుని గురించి దేవుని సువార్త దేవుని పరిచర్ చేసే వాళ్ళం కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాతికంను సంపాదించుట సంపాదించుకొనుటకు ప్రయాసపడము అయితే దేవుడు మనకు హెచ్చరిస్తున్నా భక్తిని భక్తిని పెంచుకోవాలా నీతిని పెంచుకోవాలా విశ్వాసం పెంచుకోవాలా ప్రేమను కూడా పెంచుకోవాలా అన్నిటికంటే ప్రేమ ముఖ్యం బైబిల్లో దేవుడు అంటాడు ప్రేమ అన్నిటికంటే గొప్పది అంటాడు ఆ ప్రేమ అనేది ప్రతి పాపంని కప్పుతద అనమాట యేసు మీద మన గురించి ప్రాణం పెట్టిండు ఎందుకంటే తన యొక్క ప్రేమను మన చూపించి మనం చేసే పాపాన్ని ఆయన కనబడకుండా ఆయన ప్రేమను మనకు చూపించిండు కాబట్టి ఇక్కడ ఏమంటాడు విశ్వాసమును ప్రేమను ఓర్పును మనకు ఓర్పు కూడా ఉండాలా కొన్నిసార్లు మనకు ఓర్పు ఉండది ఎవరనే మన మనకు తిరిగి ఎంబడే దానికి జవాబిస్తాం ఒకప్పుడు నాకు కూడా ఉండే కానీ అది నేను దేవుని వాక్యానుసారంగా తెలుసుకొని నేను దాన్ని చాలా ఓర్పుతో ఏ విషయాన్నైనా ముందుకెళ్తా స్వాతికము సంపాదించుకొనుట ప్రయాసపడుము అనే దేవుడు మనల్ని హెచ్చరిస్తుండ్రు ఇంకా ఇందులో పన్నెండో వచనం లేమంటుందంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు ఒప్పుకొనము అయితే ఇక్కడ ఏమంటుడు విశ్వాస విశ్వాస సంబంధం మన విశ్వాసము దేవునిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ ఆయన విశ్వాస సంబంధంలో ఉండి మనం పోరాడి ఏమంటుండు దేవుని యొక్క పిలుపుకు మనం లోబడి దేవుని యొక్క కార్యలు మనం చేసి ఆ సాక్షులేదుట మంచి ఒప్పుకోలుగా మనము ఉండాలని ఇక్కడ పౌలు భక్తులం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుండు అయితే ఇక్కడ పద్నాలుగో వచనంలో ఏమంటుండంటే మన ప్రభువైన ఏసి క్రీస్తు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలన నీకు ఇక్కడ ఏమంటుడు మన ప్రభు అయిన యేసు మన యేసు ప్రభు ప్రత్యక్షత అంటే దేవుడు మనకు దేవుడు రాకడంత వరకు మనం ఎట్లా ఉండాలంట నిష్కలంకంగా ఉండాలా అనిందలుగా ఉండాలా దేవుని ఆజ్ఞగా కొని మనం ఇవన్నీ ముందుకు సాక్కుంటూ పోవాలని మనకు పౌరు భక్తం ద్వారా దేవుడు చెప్తున్నాడు అందులోనే ఇంకోటి ఇరువో వచనంలో ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా ఉండము ఇక్కడ తిమోతి చెప్తున్నాడు నువ్వు అపవిత్రమైనది వట్టి మాటలు అపవిత్రమైన అంటే మనకు తెలిసిందే దేవు దేవునికి విరోధమైన మాటలు దేవునికి నచ్చని మాటలు ఆ వట్టి మాటలను మనము జ్ఞానం అని అనుకొని దాన్ని అబద్ధంగా చెప్పబడిన ఆ యొక్క వాదనలకు మనము దూరంగా ఉండాలి మనకి ఎంతనో మంది మన దగ్గరికి సైతాన్ మన దగ్గరికి అనేక విధాలుగా మనల్ని ఇది చేస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే దానికి ఆ వాదనకు మనము దూరంగా ఉంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనము నచ్చుకుంటామంట ఇంకో ఇంకో వాక్యం చూసుకొని చూస్తే ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము ఇరవై ఆరుల ఇరవై ఆరుల మూడు ఏడు తొమ్మిది పన్నెండు అయితే మూడులు ఏమంటుండంటే ఎవని మనసుని మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడదు ఏలైనగా అతడు నీ ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాడు క్రీమంటుడు ఏం చెప్తున్నాడంటే ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అయితే మనం మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉండాలా దేవు నిత్యము దేవుని మీద మన మనసు ఆనుకొని ఉండాలంట ఆనుకొని ఉంటుంది ఇక్కడ దేవుడు అంటాడు వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎప్పుడైతే మన మనసు దేవుని వైపు కేంద్రీకరిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మనకు ఎనలేని శాంతి సమాధానం ఇస్తాడు విశ్వాసం ఇస్తాడు మన మనకు శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో మనకు అనుకునే కొన్ని నెరవేరిస్తే మనకి ఎక్కడ శాంతి వచ్చేస్తుంది ఎక్కడ సమాధానం వచ్చేస్తుంది ఇంకా దేవుల్లో విశ్వాసము అధికమవుతుంది అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనము మన మనసు మన మనసు మన హృదయము మన ఆత్మ అంతా దేవుని మీద కేంద్రీకరిస్తే ఆయన యొక్క వాక్యం మీద కేంద్రీకరిస్తే ఆ ప్రార్థన వైపు మనం తిరుగుతే ఆ విసుకకుండా ఆయనతో ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతాడంట పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుంది మనకు మన జీవితంలో మనకు అనుకున్నది జరిగితే మన జీవితంలో మనం ఏదో ఒక పని చేసే అలా సక్సెస్ అయితే మనకి ఏమొస్తుందంటే ఎక్కడోని సంతోషం వస్తుంది ఎక్కడ లేని దేవుని మీద విశ్వాసం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంట దేవుని మీద మన మనసు కేంద్రీకరించుకోవాలంట ఇంకా ఏడో వచనంలో ఏమంటాడంటే నీతిమంతులు పోవ్వు మార్గము సమముగా ఉండును నీతిమంతులు త్రోవను నీవు సరళం చేయుదు చేయుచున్నావు యోహోవాన్ని తీర్పుల మార్గమును నీవు నువ్వు వచ్చున్నావని అంటే ఇక్కడ ఏమంటుడు నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతులు పో మనం నీతిమంతులు ఎప్పుడైతామో దేవుని వాక్యానుసారంగా జీవించి విశ్వాసం కలిగి ఆయనతో ప్రార్థన చేసి చేసి ఆయనకు స్థుతులు చెల్లిస్తి ఆయన చెప్పిన మాటలు వినుకుంటా ఆయన సేవ చేసుకుంటా మనం ఉంటే ఇక్కడే ఇక్కడ ఏమంటున్నాడు మనం నీతిమంతులుగా తీర్చబడతామంట మన త్రోప మనం ఏ మార్గం పోవాలన్నా మనం చిన్న ప్రార్థన చేసుకొని పోతే కూడా దేవుడు మనకు సరళమైన మార్గము చూపిస్తాడు సరళమైన మార్గం చూపించే ప్రతి మనకు విజయం ఇస్తాడు అయితే అందులోనే తొమ్మిది తొమ్మిదో వచ్చానంలో ఏమంటుండో రాత్రి నా ప్రాణము నిన్ను ఆశించు చున్నది ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అయితే రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది ఇక్కడ ఏమంటుండో ఏషియా ఏమంటుండో రాత్రి వేళ ఆయన ప్రాణము దేవుని గురించి ఆశిస్తున్నదంట నాల ఉన్న ఆత్మశక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నాలో ఉన్న ఆత్మశక్తి అంటే మనం దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే దేవుని యొక్క ఆత్మశక్తి ఆసక్తితో మనతోటి వస్తుంది అయితే నీ తీర్పు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అయితే మనం ఏం చేయాల నిత్యము మనకు ప్రాణము మనకు ఆత్మ మన శరీరము ఆయన గురించి ఆశించాల దేవుని గురించి ఆశించాలా దేవుని గురించి ఆశించాలంటే దేవుని స్థుతించాలా ఆరాధించాలా ఘనపరిచాల మహిమపరచాల అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ మనలో వస్తుంది కాబట్టి మనం ఏ మార్గం పోవాలా ఏ ఎటువైపు పోవాలా అని దేవుడు మనకు త్రోవని సరళం చేస్తాడు అందులో ఇంకా పన్నెండవ వచనంలో ఏమంటాడంటే యోహువా నీవు మాకు సమాధానం సిద్ధ స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిట్లో సఫలపరచుదువు ఏమంటుడు యోహోవా మాకు సమా దేవుడే మనకు ఇదిగో నేను మీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నా దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటుడు నీవు మాకు దేవుడు మనకు శాంతి సమాధానము స్థిరపరుచుతాడంట నిజముగా నువ్వు మా పక్షాం నుండి మా పనులన్నింటినీ సఫల చే సఫలపరచుదు దేవుడు మన పక్షం నుండి మన యొక్క మనం చేసే ప్రతి పనిలో దేవుడు సఫల ప్రతి పనిలో దేవుడు మనకు సఫల పరుస్తాడు ఆ యొక్క ఆత్మ ఆ మనం దేవు దేవుని దగ్గర ప్రాథం చేసి పొందుకుంటే దేవుడు ప్రతి పనిలో మనకు విజయాన్ని ఇస్తాడు నిజ ఎట్టుపోయినా కూడా ప్రతి పనిలో కూడా కాని పని కూడా మనకు జరుగుతుంది నా జీవితంలో ఎన్నో కాన్లు పనులు కాని పనులు దేవుడు చేసిండు ఆ దేవుడు చేసిన కార్యలు చెప్తే జీవితంలో మనకు దేవుడు చేసిన ఎన్ని మేళ్ళకైనా కూడా మనం వర్ణించలేము చేసిన పనులు మన జీవితంలో కాకపోవచ్చు మన దేవుడిలో కొన్నిసార్లు ఓడిపోతుండొచ్చు ఆయన కూడా దేవుడు ఏం చేస్తాడు తిరిగి మనని లేపుతాడు మనం చేసిన మనం చేసిన ప్రార్థన వల్ల మనం ఆయన పక్షంగా ఉన్నాం కాబట్టి మనం ఆయన మీద ఆనుకొని ఉన్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మన పనులంటి సఫలపరుస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము నిరాశ పడడానికి వీల్లేదు మనం ఈ పనికి పోతున్నాం ఏ పనికి పోయినా కొందరికి ఏ పనికి సఫలం కాదు అని అంటారు నాకు విజయం వస్తలేదని బాధపడతా అంటారు మనం ఎట్టి పరిస్థితుల్లో బాధపడవలసిన అవసరమో లేదు ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే నా సన్నిధానంలో చేసే ప్రార్థనకు నేను జవాబిస్తా ఆయన సన్నిధానంలో ప్రార్థ దేవుడు దగ్గర చేసిన ప్రార్థన వృధా కాదంటాడు ఇంకేమంటాడో తెలుసా దేవుడు మనం మనం ఒకవేళ మనం మెడిసిన్స్ కొనుక్కున్నా కూడా ఆ మెడిసిన్స్ కన్నా ఏముంటది అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటది మనం చేసిన ప్రార్థనకు ఎక్స్పైరీ డేట్ ఉండదు కంపల్సరీ మన ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి ఒకటే మనం ఆయన ఆయన మీద ఆనుకొని జీవించాల జీవిస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ఇంకో వచ్చిన చూసుకుంటే మొదటి తిమోతి నాలుగుల పన్నెండు పదమూడు నీ వనమును బట్టి ఎవడును నిన్ను తృవీకరింపని యకుముగాని మాటల్లోని ప్రవర్తనలోని ప్రేమలోని విశ్వాసంలోని పవిత్రతతో విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఇక్కడ విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే మనలో ఏముండాలా మన ప్రవర్తన సరి చేసుకోవాలా మన ప్రవర్తన దేవుడు మన ప్రతి ప్రవర్తనను దేవుడు కనిపెడుతుంటాడు మనం అనుకోదు మనల్ని ఎవరు చూస్తలేరు మన ప్రవర్తన ప్రతి ఒక్కటి దేవుని దృష్టిలో ఉన్నది ప్రతి మన ప్రవర్తన మన ప్రేమను ఇతరుల పట్ల మనం చూపెట్టే ప్రేమను విశ్వాసమును పవిత్రతను విశ్వాసులకు మాదిరిగా మనము ఉండాలంట విశ్వాసులకు మాదిరిగా ఉంటే అప్పుడు ఏమంటాడు మనం ఎవ్వరు ఎవరు మనల్ని తృణీకరింపరు అందరూ మనల్ని ప్రేమతోటి మనకు కావలసిన అన్ని దేవుడు సమకూర్చి పెడతాడు అందులో పదమూడులో ఏమంటాడు నేను వచ్చే వరకు చదువుట ఎందు నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరించుట ఎందు బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండుము ఇక్కడేమంటుడు మనం బోధిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఆ బోధించడం విషయంలో హెచ్చరించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా బోధించాల చాలా జాగ్రత్తగా హెచ్చరించాల హెచ్చరించాలి అది హెచ్చరించండి మనం ఎవరము సరి చేయలే సరి కాము అయితే ఆ హెచ్చరించడేదో ఆ బోధించదేదో మనం జాగ్రత్తగా కనిపెట్టచ్చు మనం బోధించి ఇతరులను దేవుని వైపు మనం మళ్లించడానికి ప్రయత్నము చేయాలి ఇంకోటి మొదటి కొరంది మొదటి కొరింది ఒక్కటో వచనంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సహోదరులార మిమ్మను పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనా గనులైనా గొప్ప వంశముల వారైనాను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏమంటున్నాడు సహోదరులారా మనల్ని పిలిచిన పిలుపు మనము చూసుకోవాలా దేవుడు ఏ రీతిగా మనల్ని పిలిచిండు చాలా జ్ఞానుల్ని పిలువలేదు గనుల్ని పిలివేదాలు గొప్పవారిని పిలువలేదు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుని ఎదుట మనము తగ్గించుకొని ఉండాల దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటే ఇక్కడ దేవుడు ఏమంటుండో జ్ఞానుల్ని ఘనుల్ని వీళ్ళని పిలువలేదు జ్ఞానులను అట్లాంటి జ్ఞానులను సిగ్గుపరుచుటకై నుండి వెర్రి వారిని ఎర్రి వారు అంటే ఎవరు మనం దేవుణ్ణ ఉన్నాం కాబట్టి దేవుని గురించి చెప్తున్నాం కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారంట మనల్ని వెర్రి వాళ్ళుగా చేస్తారంట ఇక్కడ దేవుడు ఏమంటుండు దేవుడు వెర్రి వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే దేవుడు అట్లాంటి వాళ్ళ మీదనే దేవుని యొక్క కృప కనికిరము ఆదరణ దేవుడు చూపించి అట్లాంటి వాళ్ళనే దేవుడు ఏర్పరచుకున్నారంట ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు నీచులని లోకంలో తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు మనమంతా కొన్ని కొన్నిసార్లు మనము ఎన్నిక లేని వారిగా ఈ లోకంలో జీవించినాం కొన్నిసార్లు తృణీకరింపబడిన వారిగా మనం జీవించినాం అయితే ఇక్కడ దేవుడు త్రోసివేయబడ్డ రాయిని తలకు మూలరాయిగా పెడతా అంటున్నాం అయితే ఇట్లాంటి వారినే దేవుడు ఏం చేస్తాడు మూల అజ్ఞానులైన వారికి మూలరాయిగా దేవుడు ఏర్పరచుకుంటాడు మనం ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా దేవుని జ్ఞానానుసారంగా దేవుని మాట అనుసారంగా మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు వెదిరి వారిని ఎన్నిక వారిని నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి మనం ఎప్పుడు నిరాశ మనం నీచులైన వారము మనం ఎన్నిక లేని మనం త్రోసిపేయబడ్డ వాళ్ళము మనం ఇప్పుడు మన మనసులో నిరాశ పరచుకోవద్దు మన కొన్ని కార్యాలు జరగకున్నా కూడా మనం నిరాశ పడిపోతాం ఇక్కడ దేవుడు ఏమంటుడు మనల్ని అట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచడానికి నిరాశ పడడానికి అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు ఏస్తునందు ఉన్నారు మనం దేవుని మూలంగా మనం ఆయనేందు ఉన్నాం కాబట్టి మనకు ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు అతిశయించువారు వాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది నెరవేరున్నట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన అయితే అతిశ మనం అతిశయించు అతిశయిస్తున్నాం కాబట్టి దేవుని మనం అతిశయించాల మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత ఆ దేవుడే మనకు అనుగ్రహించుడు కాబట్టి ఆయన ఎందే మనము అతిశయించాలా ఇంకోటి కీర్తన గ్రంథము యాభై ఇరవై మూడు స్థుతియాగము అర్పించివాడు నన్ను మహిమపరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచు కొనే కొనేను సిద్ధపరచు అయితే ఇక్కడ ఏమంటుండో స్థుతియాగము అర్పించి వాడు నన్ను మహిమపరచు చున్నాడు అయితే మనం ఏం చేయాలా దేవునికి స్థుతులు స్థుతియాగం మనం స్థుతించాలా దే ఇక్కడ దేవుడు వాక్యం కూడా ఏమంటది స్థుతించ ఎక్కడ నువ్వు నేను ఉంటానని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ ఏమంటుడు స్థుతియాగము అర్పించి వాడు మహిమ పరుచుచున్నాడు మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తున్నామో మనం స్థుతిస్తామా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుండవు ప్రతి నిత్యం ప్రతిరోజు ఒక నూతన క్రియ ప్రతిరోజు ఒక కార్యం చేస్తాడు కానీ అది మనం కనుగొంటలేం దేవుడు చేసినాన్ని కొన్నిసార్లు మనము గుర్తుపట్టలేం గుర్తుపట్టలేకపోతాం అయితే ఇక్కడ ఏమంటుండు స్థుతయాగము అర్పించేవాడు నన్ను మహిమ మనం దేవుణ్ణి స్థుతిస్తే ఏమ ఏమవుతుందంట ఆయనను మహిమ అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట దేవుడి ఇచ్చిన రక్షణను కనుపరచటకు మార్గము మార్గమును సిద్ధపరుస్తాడంట మన యొక్క మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడంట మన మార్గం దేవుడు సిద్ధపరిచిన మార్గం ఎట్లుంటది అంటే ఆశీర్వదకరంగా ఉంటది దేవుడు సిద్ధపరిచిన మార్గము ఆశీర్వదకరంగా ఉంటది అద్భుత రీతిగా ఉంటది కాబట్టి ఇక్కడ ఏమంటాడు మనం స్థుతి యాగము దేవునికి అర్పించాలని దావిద్ భక్తుడు చెప్తున్నాడు అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము నాలుగుల ఏడు ఏలైనగా మనము ఆయనకు మొర పెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు ఏమంటుడు ఏలైనగా మనము ఆయనకు మొర పెట్టున్నప్పుడల్లా మనం ఎప్పుడు మొర మన కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎట్లా వస్తుందంటే కొన్నిసార్లు మనము తట్టుకోలేము ఆ బాధలు విపరీతమైన బాధలు మనం తట్టుకోలేము కాబట్టి ఇక దేవుడేమంటుండో ఏలనగా మనం మొర పెట్టినప్పుడల్లా దేవుడైన యోహో మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ముర పెడతామో మన బాధ నిమిత్తము కష్టము నిమిత్తము ఇతరుల రక్షణ నిమిత్తము ఇతరులు నశించిపోతున్న వాళ్ళ నిమిత్తం మనం ముర పెడుతుంటే దేవుడు ఏం చేస్తాడంట మన ముర వింటాడంట మన మొరకు దగ్గరలోనే ఉంటాడంట మరి ఈ మన మొర ఈనే దేవుడు మళ్ళీ ఏ జనంకు జవాబు రాదు కానీ మనం పెట్టే దేవుడు గొప్పవాడు కాబట్టి మనం పెట్టే దేవుడు అద్భుతకరుడు కాబట్టి మనం ఆయనకు మొర మన ప్రార్థనకు జవాబు వస్తుంది మనకు విజయం వస్తుంది కాబట్టి మనము అస అట్లా అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనము ధన్యులము మనం ధన్నిలం కాబట్టి ప్రతి నిత్యము ఆయనలో గడుపుతున్నాం ఆయన కొరకు మనం జీవిస్తున్నాం ఆయన మార్గాన్ని మనము సిద్ధపరుస్తున్నాం దేవు ఆయన మార్గాన్ని ప్రతి ఆత్మను సిద్ధపరుస్తున్నాం ఆయన మార్గం గురించి కాబట్టి మనం దేవుడు మనకు మనకు సమీపంగా ఉంటాడంట మనం మొర పెట్టినప్పుడంతా మనకు సమీపంగా ఉంటాడంట అందులోనే ద్వితీయోపదేశ కాండము పదిల ఇరవై ఆరు ఇరవై ఏడు ద్విత్యోపదేశకాన్ని సారీ లూకాసు వార్త పదిల పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రువ బలమంతటి మీద మీకు అధికారు ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏదియు మీకెంత మాత్రమో హాని చేయదు అయితే దేవుడు దేవుని మనం స్థుతిస్తున్నాం కాబట్టి దేవుని పరిశుధాత్మ మనలో ఉంది కాబట్టి పాములను తేళ్లను అనుగదొక్కిటకు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు త్రొక్కుటకు శక్తిని ఇస్తాడు శత్రువు బలవంతటి మీద అధికారం ఇస్తాడు ఏది అలాంటిది ఏ శత్రువు వచ్చినా కూడా శత్రు శక్తి వచ్చినా కూడా దేవుడు ఏం ఏమంటాడు ఏది మీకు ఏమాత్రమో ఆని చేయదంట కాబట్టి అట్లాంటి దానికంతా మనము భయపడడానికి వీల్లేడు దేవుడు ఏమంటాడు ఇదిగో భయపడకు భయపడకు భయపడకు అని మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు మనతో చెప్తున్నాడు భయపడకు భయపడకు అయినా సైతాన్ని ఏం చేసేది మనకు భయం తెస్తేనే ఉంటది భయం తెస్తేనే ఉంటది ప్రతి చిన్నది ఏదైనా వచ్చిందనుకో మనకు భయం వస్తూనే ఉంటది అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు శత్రు బలం అంతటి మీద ఇస్తున్నా కాబట్టి ఏదియు నికు హాని చేయదు ఎంత పెద్ద అపాయం వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దాని నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు కాబట్టి మనము అది ఏమాత్రం మనకు హాని చేయది అయితే ఇంకోటింది యోహన్ సువార్త పద్నాలుగుల ఇరవై ఒక్కడు నన్ను ప్రేమించినాడలా వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యుద్ధ వచ్చి వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసం చేతము ఇక్కడేమంటాడు ఏసు ఒకడు నన్ను ప్రేమి దేవుడు ఏమంటాడు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనను ఎవరు మనము ఆయనను ప్రేమిస్త ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనం ఆయనను ప్రేమించినట్లయితే మనం ఎప్పుడైతే ఒకసారి మనం ఆయన మాట వినమో ఆయనను ప్రేమించినట్లు లేదు ఆయన మాట వినకపోతే అంటుండో ఒక్కడు ఏసు అంటుండు ఒక్కడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను మనం ఆయనను ప్రేమిస్తే తప్పనిసరిగా ఆయన మాట ప్రకారంగా ఆయన ఆయన చెప్పిన మాట మనం నడుస్తాము అప్పుడు నా తండ్రి ప్రేమించును అయితే అప్పుడు మనకు దేవుని యొక్క దీవన మనకు వస్తే దేవుణ్ణి ప్రేమించినాడల్లా అయితే రోమ పత్రికలో పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయం పదకొండు పన్నెండు ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందుకు ఆసక్తి విషయంలో మనకు ఆసక్తి ఉంటది అన్ని విషయంలో ఆసక్తి ఉంటది మనం మనుషులం కదా మనం మనుషులం కాబట్టి ప్రతి విషయంలో మనకు ఆసక్తి ఉంటది ఆసక్తి విషయంలో మనం ఆసక్తికి మనం లోబడకుండా ఆత్మయందు, ఎందు దేవుని యొక్క ఆత్మ ఎందు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మనము ప్రాధాన్యత ఇస్తే మనం ఏమైతామంట త్రీవ్యత గల మారమై ప్రభుని సేవించు మనం అప్పుడు మనం ప్రభుని సేవిస్తామంట ప్రభుని సేవిస్తామంటే దేవుని కొరకు మనము జీవిస్తాము ఆత్మల భారం కలిగి మనము ఆ ప్రతి మనిషి ప్రతి బిడ్డను నశించిపోకుండా దేవుని వైపు మనము మళ్ళీ మలతము ఎప్పు ఎప్పుడైతే మనం ఆత్మ ఎందు గలవారై ఉంటే అప్పుడు మనము ప్రభుని సేవిస్తాం నిరీక్షణ గలవారై సంతోషించి శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండాల ఇక్కడ ఏమంటుండో నిరీక్షణ గలవారై సంతోషించు మనము నిరీక్షణ నిరీక్షణ ఉండాల ఇప్పుడు మనం ప్రార్థన చేసిన మనకు జవాబు రాకపోతే మనం ఏం కొన్నిసార్లు మనం నిరాశ పడతాం అయితే ఇక్కడ ఏమంటున్నాడు నిరీక్షణ సంతోషించి సంతోషించచ్చు ఆ కష్టంలో ఆ మనం అనుకున్నది జరగకున్నా కూడా మనం దేవుని నిరీక్షణ కలిగి ఉండాల శ్రమ ఎందు ఉండాల శ్రమ వచ్చ వచ్చే మనకి ఏమైపోతుంది ఎక్కడ కోపం వస్తుంది ఎక్కడ లేని విరక్తి వస్తుంది ఎటు చూసినా మనకి బాదలే అనుకొని మనలో కొంచెము నిరాశ వస్తుంది అటు ఇక్కడ శ్రమ ఎందు ఉండాల ప్రార్థన ఎందు ఉండాల దానికి లూకాసువార్త పద్దెనిమిదిల పద్దెనిమిది లూకాసువార్త పద్దెనిమిదిల ఒకటి నుంచి ఏడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఇక్కడ మనం ఏం చేసి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలని ఇందాక చూసినాం మనం ఇక్కడ ఏమంటుడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలని వారితో దేవుడి ఉపమానం చెప్పిండు ఏం చెప్పిందంటే దేవుని భయపడకయో మనుషులను లక్ష్య నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను అయితే ఒక వ్యక్తి ఉండడంట ఆయన ఏం చేస్తున్నా న్యాయాధిపతి అంట ఆయన ఆయన న్యాయాధిపతి ఉండి ఏం చేస్తున్నట మనుషులకు భయపడకుండా మనుషులను లక్ష్య దేవుని కూడా భయపడంట ఆ పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేను ఆమే అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చింది నా విధవరాలకు తెలుసు ఆయన అన్యాయ అన్యాయం చేసేవాడు న్యాయాధిపతి కాడైన ఆ విధవరాలకు తెలిసి కూడా ఆమె ఏం చేసింది అతని యుద్ధకు వచ్చి తరచుగా నా తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిందంట ఏం చేసిందంట ఒక అన్యాయస్థుడైన దగ్గర కూడా ఈ విధవరాలు ఆయన అట్లా కూడా అనుకోకుండా ప్రతిరోజు ఆయన దగ్గర పోయి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని అడుగుతున్నంట అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టేకి ఈ విధవరాలను నన్ను తొందర పెట్టుచున్నది ఆమే మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోను అయితే ఈ విధవరాలకు పట్టుదల ఉంది ఆయన చెయ్యకపోయినా కూడా నేను వెళ్తాను అనే పట్టుదల ఉంది మనం కూడా విసుగగా ప్రార్థన చేయాలా పట్టుదలతోటి మనం ప్రార్థన చేయాల దేవుడు చేస్తాడు అనే ఒక విశ్వాసం మనలో ఉండాలా ఆ యొక్క పట్టుదల ఉండాలా ఆ యొక్క విశ్వా విసుగకుండా మనము ప్రార్థన చేయాల అయితే ఈ విధవరాలు పోయి అట్లా అడిగినందుకు ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేసిండు అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయం కరిగించిండు దేవుడు కరిగించి తొందరగా ఆమెకు న్యాయం తీర్చిండు ఈ విధవరలా నన్ను తొందర పెట్టుచున్నది ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తున్నని తనలో తాను అనుకోలేను అయితే మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయిస్తుడైన న్యాయధిపతి చెప్పిన మాట వినుడి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చెప్పాడు నేను ఈ విధవరాల నన్ను మాటి మాటికి గోజాడుతున్నది కాబట్టి నేను న్యాయం తీరుస్తా అంటుంది అట్లనే మనకు కూడా మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా విడవకుండా ప్రార్థన చేయాలా దేవుడు మనకు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాతులు తన గురించి మొరపెట్టుకొని వారికి న్యాయం తీర్చడా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇయ్య మనం మనం విసుకోకుండా ఆయనతోటి ప్రార్థన చేస్తున్నాం పట్టుదలతోటి ప్రార్థన చేస్తున్నా విశ్వాసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇస్తాడు ఇంకో రోమ్ ఎబ్రియల్ రాసిన గ్రంథంలో పదమూడుల ఆరు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఇక్కడేమంటుండు మనం ఎట్లా ఉండాలంట ఇతరులకు ధైర్యం చెప్పేగలవారిగా మనము ఉండాలా ఇక్కడేమంటుండు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రము నాకేమి చేయగలడు అని మంచి చెప్పగల చెప్పగలవారమై ఉన్నాము అట్లా మంచి ధైర్యము ఇతరులకు అంటే నిరాశపడి కృంగిపోయి ఉన్న వాళ్లకు మనం ఎట్లుండాలా దేవుడు సహాయకుడని మనకు బోధించాలా భయపడకు ఎవరు మన మీద పగబడి లేచినా కూడా వాళ్ళు మనకు ఏమి చేయలేరు ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉన్నది కాబట్టి మనకు ఎవరు ఏమి చేయరు అని ఇంకా ఇంకా ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశండంలో ఆరుల పదకొండు నుంచి పదిహేను రెండో కొరంది పదే పన్నెండుల నాకు కలుగు ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొటకుడు సాతాను దూతగా సాతాను యొక్క దూతగా ఉంచబడేను ఇక్కడేమంటాడు పౌరు భక్తుడు ఏమంటాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొటకులు సాతను యొక్క దూతగా ఉంచబడేను దీంట్లో ఏమంటుండో మనకు దేవుడు అనేక ప్రత్యక్షతలు ఇచ్చిండు బహు విశేషంగా మనకు అన్ని వరాలు దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ప్రతిరోజు సేవ చేస్తున్నాం ప్రతిరోజు ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము మనకు దేవుడు అట్లాంటి ప్రత్యక్షతలు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏమంటుండో అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు మనం ఎంత సేవ చేసినా ఎన్ని చేసినా ప్రతిరోజు మనకు ఒక ముళ్ళు ముల్లు దీని విషయం దీని విషయమై నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను ఏమైందంటే లాస్ట్ వీకు నేను పైన మెట్ల మీద పోయినాను నీళ్ళు ఉండే నాకు తెలియదు నీళ్లు ఉండే బిల్లగానే నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వస్తే అక్కడి జారి కింద మూడో స్టెప్స్ వచ్చేసిన ఇంకా నేను అనుకున్నా అయిపోయిందిగా నేను నేను నడవలేను నా నడుముకు తిగింది నా కాలుకు తిరిగింది అయిపోయిందిగా నేను నడవలేను అనుకున్నా నడవలేను అనుకోనిగా నేను బాగా రాత్రంతా బాగా నొప్పించిండే నొప్పి బాగుండే చేయవలసిందంతా చేసినావు నొప్పి బాగుండే పండుకొని బాగా బాధపడుతున్నా దేవా నేను నువ్వు మమ్మల్ని అనాథలుగా బిడవను ఎడబాయని కదా ప్రభా నీ వాక్యానుసారంగా మా జీవితంలో కార్యం చెరిగించు ప్రభా రాత్రంతా మూలుగుచ్చు నేను ప్రాధం చేసుకున్నా మా హస్బెండ్ కూడా బాగా ప్రాథం చేసిండు ఏమైపోతుంది ఏమవుతుంది చెట్టున ఆ రాత్రి అంతా ఉండి పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎంబడే అది ఎక్స్రే రాసిండు ఎక్స్రే రాసి ఎక్స్రే తీసుకొని వచ్చినాక అట్లనే కుంటుకుంటూ పోయినా అట్లనే నడవనికి రాకుండా పోయినా పోయి అక్కడ డాక్టర్ చూసి ఏమన్నాడు బొక్కల్లో ఏమి ఇరగలేదమ్మా నీకు నరాలు తగినాయి కాబట్టి స్వెల్లింగ్ వచ్చింది ఏం కాదు మంచిగా అవుతుందని ట్యాబ్లెట్లు దేవుడు ఇక్కడ ఏముంది అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తం సాతాను నలగొట్టుటకు మనకు దూతగా పెడతాడు సాతాన్ సాతాను ఉంటాడు మన మన దగ్గర కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే అట్లా అట్లా కాగానే నేనేం చేసినా దేవుని థ్యాంక్స్ రాత్రంతా ములుగుతో ప్రాథం చేసిన దేవుడు ఏం చేశాడు ఇక్కడ ఇంకొకడు కూడా అన్నాడు ఎదిగో నేను నిన్ను దూతలకు ఆజ్ఞాపిస్తా ఎత్తి పట్టుకుంటా అనే వాక్యం ఉన్నది కాబట్టి దేవుడు అట్లా మనము ఆయనలో ఉన్నాము కాబట్టి సాతాను ఎన్ని చేసినా కూడా దేవుడు తన దూతల ద్వారా మనల్ని ఎత్తి పట్టుకుంటాడు ఇంకేమంటాడు దేవుడు ఇదిగో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడని నేనే అంటాడు అయితే దేవుడు మనల్ని మనల్ని ఎత్తుకుంటాడు మన దేవుడు అద్భుత కార్యంలో మన కొరకు అన్ని అన్ని రకాలుగా దేవుడు బహుమానం మనకి ఇస్తున్నాడు అన్ని రకాలుగా మనకు బహుమానం ఇచ్చినా కూడా సైతాన్ ఏం చేస్తుందంటే మనల్ని బాగా వాడుకుంటది బాగా వాడుకుంటాను ఎట్లు పడేయాలా ఎట్లో పడేయాలా అయినని ఏ విషయంలో హెచ్చింపజేసి ఏ విషయంలో కింద నలగొట్టాలా అని చూస్తుంటది అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు ఏమంటాడు నా కృప నీకు చాలు అంటాడు దేవుడు ఏమంటాడు నా కృప నీకు చాలు ఇక్కడ తొమ్మిదవచంలో ఎందుకు ఏమంటుండంటే అందుకు నా కృప నీకు చాలు బలహీనతలేందు నా యొక్క శక్తి పరిపూర్ణం అగున అగునని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నేను బలహీనతలు ఎందే ఇక్కడ ఉంది కాబట్టి మనము ఎట్టి పరిస్థితిలో ఏదొచ్చినా రోగ ఇక్కడ దేవుడు నేను పరమ స్వస్థపరిచే యోహం అని కాబట్టి ఆ పరమ మనకు ఉండంగా మనకి ఎంత పెద్దది వచ్చినా కూడా దేవుడు మనల్ని దాంట్ల నుంచి స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడే విజయం ఇస్తాడు ఆయనే యహోవ రఫ ఆయనే యహోవ నిషి ఆయనే స్వస్థపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాల ఇంకోటి నిర్మియా గ్రంథంలో యాభైల నా ప్రజలు త్రోవ తప్పి గురులుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారి త్రోవ తప్పించిరి జనులు కొండలకు వెళ్ళుచు తాము దిగవలసిన చోట మర్చిపోయి అయితే ఇక్కడ ఏం చేయాలో మనము దేవుడు మనకు పని అప్పగించిండు పని అప్పగించిండు ఏం పని అప్పగించిండు తప్పిపోయిన గొర్రెలను దేవుందుకు మనము మన చాలా అయితే తప్పిపోయిన కుమారుడు నీ తండ్రి దగ్గరికి ఎట్లా వచ్చిండో తప్పిపోయిన బిడ్డలు దేవు దేవుల్లో విశ్వాసం నుంచి తొలగిపోయిన బిడ్డలకు మనం ఏం చేయాలా అట్లాంటి వాళ్ళను దేవుని వైపు మళ్లించాలా అట్లాంటి వాళ్లకు మనము చైతనీయాల అట్లాంటి వారికి మనం ధైర్యం చెప్పి దేవుని వైపు మళ్లించి అట్లా కొండల్లోకి గుహల్లోకి వెళ్ వెళ్ళి వారిని నిరాశతో నిస్పృహతో ఉన్న వారిని దేవుడు మనం మనం ఏం చేయాలా దేవుడు మనకు ఆ పని అప్పగించును కాబట్టి అటువంటి వాళ్ళని దేవుని వైపు మళ్లించుటూ దేవుని యొక్క గొప్ప కార్యములు వివరించుటూ దేవుడు యొక్క అద్భుత క్రియలను మనం వివరించుటూ ఆయన కొరకు మనకు జీవించి ఆయన ఆయన కొరకు మనకు జీవించి అనేకులను దేవుని వైపు మళ్లించే బిడ్డగా మనం అందరము సిద్ధపడాల దేవుడు చిన్న వాక్యము దీవించను రాధ్య చేస్తాం స్వతంత్ర ఈ శుప్రభానికి వందనాలు రజ పరిశుద్ధుడానికి వందనాలు రజ ఈసుప్రభ నువ్వు సహాయకుడవు తండ్రి ను పరమ వైద్యుడవు తండ్రి ప్రతి దాంట్లో విజయం ఇచ్చే దేవుడవు తండ్రి మేము నిరాశ పడకుండా ప్రభా నా రజా మాకు జీవాన్ని పోచి తృప్తినిచ్చి మమ్మల్ని ప్రభా నీకే వందనాల రజ తీర్చిదిద్ది నా ప్రభా ఈ లోకంలో మేము ఎలా జీవించాలనో నీ వాక్యనుసారంగా మాకు తెలియపరిచి నా ప్రభా మా మేమందరము ప్రభ నీ వాక్యనుసారంగా జీవించి నీ ఆశీర్వాదం పొందుకు నువ్వు సహాయం చేయమని మన ప్రముఖ ప్రభు కిప కే వాళ్ళ డ్యూటీలో వాళ్ళ పనిలో ఎంతో మంది విజ్ఞాపం ప్రార్థనించు ఆశ కలిగి వాళ్ళవి దేవుని కిప ఆ కలవరిశిలో చూపిన బలమైన కృప మహాకృప సదాకాలం మనందరితో ఉండు కాక ఆ ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లా ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లా బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ రా